పరమాత్మని సరేనా అభయం ప్రతిష్టాం విందతే ఎవడైతే ఆయన దగ్గర ఒక అభయస్థితిని పొందుతూ ఉన్నాడో అటువంటి వాడు అధా ఆ తరువాత సహ అతడు అభయం గతో భవతి అభయాన్నే పొందుతూ ఉన్నాడు ఇంపార్టెంట్ ఎవడైతే అటువంటి పరమాత్మని ఆశ్రయించుకొని ఉన్నాడో అటువంటి వాడు అభయాన్ని పొందుతూ ఉన్నాడు అభయస్థితిని పొందుతూ ఉన్నాడు యథాహి చూడండి తర్వాత ఏతస్మిన్ ఉదరంతరం కురుతేతస్మిన్ ఆ పరమాత్మయందు ఉదరం అంతరం కురుతే ఉదరం స్వల్పమపి కొద్దిగైనా సరే ఉదరం కుద్దిగైనా అల్పమపి స్వల్పమపి ఉదరం అంతరం భేదం కురుతే ఎవరైతే ఆ భేదాన్ని చూస్తూ ఉండాడో అటువంటి వాడు తస్య అధ ఆ తరువాత అంటే పరమాత్మని భేదం గనక చూచాడా రెండుగా గనక చూచాడా అంటే మాత్రం ద్వైతంగా అధా ఆ తరువాత తస్య అతనికి భయం భవతి ఓ చూచారా రెండోది లేదు రెండవది దర్శించేటువంటి వాడికి భయం లేకుండా పోయేది లేదు అర్థమవుతుంది కాబట్టి ఇదిగో భయాభయ హేతుత్వాదు భయానికి హేతు తానే అది ఇక్కడ ఆనంద హేతోహో ముక్తిహేతోహో రసహ ఇక్కడ కూడాను భయ హేతోహో అభయ హేతోహో పరమాత్మ ఏవా అదేంటి స్వామిజీ భయ హేతు కూడా అవుతాడు అవుతాడు ఎవరికి ఎవడైతే పరమాత్మను తెలుసుకోలేడో వాడు ఈ ప్రపంచంలో భయాలు అనుభవిస్తున్నాడు కదా శోకాలు అనుభవిస్తున్నాడు కదా దీనికి పరమాత్మే కారణం ఎందుకో తెలుసా ఆయన తెలియకపోవడమే కారణం అది పరమాత్మ స్వరూపత తెలియకపోవడం వల్ల భయాన్ని పొందుతూ ఉన్నాడు పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు ఆ భయాన్ని పొందుతూ ఉన్నాడు కనుక విద్వాంసుని యొక్క అభయస్థితికి అవిద్వాంసుని యొక్క భయస్థితికి రెంటికి పరమాత్మ అస్తిత్వమే కారణమై ఉంది గనక బ్రహ్మ అస్థితి లాస్ట్ లైన్ తో తమాషా తత్వే భయం విదుషో మన్వానస్య అది మన్వానస్య కాదు అన్వానస్య విదూషోహో అమన్వానస్య అది అది విదూషోహో అంటే పండితుడు వైదుష్యం కలిగినటువంటి వాడు విదూష త్ ఏవాయి బా చూడండి తత్ ఏవ లాస్ట్ లైన్ వెరీ ఇంపార్టెంట్ తత్వేవ భయం తత్వేవ భయం విదుష అమన్వానస్య అమన్వానస్య మన్వానస్య అమన్వానస్య మన్వానస్య మననం చేసేటువంటి వాడు తెలుసుకునేవాడు అమన్వానస్య అట్లా మననం చేయనటువంటి వాడు అంటే బ్రహ్మము కంటే వేరు ఏది లేదు అనే భావించని వాడు అర్థం బ్యూటిఫుల్ పదప్రయోగం అర్థమవుతుంది మన్వానస్య అమన్వానస్య అమన్వానస్య బ్రహ్మము కంటే ఈ ప్రపంచం ఏది కూడా వేరు కాదు అని భావించని వాడు భావించని అంటే బ్రహ్మ గేరుని భావించేవాడు అర్థం రెండు నెగటివ్లు బ్యూటీ కోసం ఇది నేను చెప్పాను కదా అందంగా ఉంటది టూ నెగటివ్స్ పడ్డప్పుడు కాబట్టి ఇది వేరు కాదు అనేది సత్యం బ్రహ్మమే ఇది అయితే ఎవడైతే అట్లా వేరు కాదని భావించలేకపోతూ ఉండడో అంటే వేరైనట్లు భావిస్తూ ఉండడో అటువంటి వాడికి తత్వేవాతి అటువంటి వాడికి భయం కలుగుతుంది ఎవరు వాడు విదుష ఇది తమాష విద్వాంసుడికిమో జ్ఞానం కలిగిన వాడికి అభయస్థితి జ్ఞానం లేని అజ్ఞానికి భయం వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకడు ఉన్నాడు వాడికి విద్వత్తు ఉన్నట్టే ఉంది భయం ఉంటది వాడెవడో తెలుసా అద్వైతి కానివాడు ఎవడైనా వాడే ఫినిష్ అద్వైతి కానివాడు ఎవడైనా వాడే ఎందుకో తెలుసా రెండు చూస్తూ ఉన్నాడు గనక ఏకము రెండు చూస్తూ ఉన్నాడు గనక బ్రహ్మము వేరు కాదు అనేటువంటి విషయాన్ని భావించలేకపోతూ ఉన్నాడు గనక బ్రహ్మం కన్నా వేరు అనుకుంటున్నాడు గనక రెండవ వస్తువు ఎప్పుడైతే ఉంటుందో పరిమితం ఉంటుంది పరిమితం ఉంటుందో నశించిపోతుందనే భావన ఉంటుంది నశించిపోతుందనే భావన ఉంది భయం కలుగుతూ ఉంటుంది తశ భయం భవతి అటువంటి వాడికి భయం కలుగుతూ ఉంది భయ ఇది ఒకటి రెండుగా కనపడడం దృష్టి దోషం ఇప్పుడు ఎవరికన్నా కళ్ళు సరిగా పనిచేయడం లేదనుకోండి సరేనా కంటి దోషం వచ్చినవాడు ఇట్లా చూశాడు అనుకోండి చంద్రుణ్ణి ఇట్లా చంద్రుడు కనపడతాడు రెండు చంద్రుడు కనపడుతుంటారు వాడికి వాడు అంటాడు ఏంటో కాలం మారిపోయిందండి ఆకాశంలో ఇద్దరు చంద్రుడు మనం ఉండాలి ఎయ్ నువ్వు శృతి మందిరా ఎంతసేపు ద్వైతం అయిపోయింది నీ కర్మ అర్థం ఇప్పుడు ఏం చేయాలి వాడికి అంటే వాడికి ఎంతసేపు కాదు ఒకటి ఒకటి ఒకటి అని చెప్తే లాభం లేదు ఎంత నువ్వు చెప్పువాడిని ఎక్కడికన్నా తిప్పువాడిని ఎక్కడికి పోయినా కూడా చంద్రుడు చూస్తే వాడికి ఉండే కనపడతాయి సరేనా అది ద్వైత భావన జ్ఞానాంజన శల అదే ఆడ జ్ఞానాంజనం కాబట్టి జ్ఞానం అనేటువంటి అంజనం వేసి వాడికి ఆ దృష్టి దోషం తీసేసాం అనుకోండి అప్పుడు అంత అద్వైతం రెండు కనపడం ఇంకా ఒక్కటే కనపడుతుంది ఇది గురువు చేయాలి ఒక జ్ఞానం అనేటువంటి ఆ మందు వేయాలి ఔషధం వేయాలి వాడికి వేసినప్పుడు పోదు లేదు కొద్ది అది ఆడ ఉదరం కురితే అది ఇంపార్టెంట్ ఉదరం అంతరం కురితే స్వల్పంగా అయినా సరే బ్రహ్మము కన్నా వేరుగా రెండవ వస్తువు ఉందని గనక ఉన్నదే తస్య భయం భవతి అటువంటి వాడికి భయం తప్పనే తప్పదు కాబట్టి విద్వాంసుడు జ్ఞానం కలిగిన వాడికి అభయంగా ఉన్నాడు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆనందంగా ఉన్నాడు కనుక అటువంటి అభయస్థితికి కారణం ఏంటో తెలుసా బ్రహ్మ అస్థి మరి వీడు భయంతో కుమిలిపోతా ఉన్నాడు ఎందుకని బ్రహ్మం తెలియకపోవడం వల్ల బ్రహ్మం తెలియకపోవడం వల్ల ఇప్పుడు భయములో ఉన్నాడు గనక బ్రహ్మం ఉంది అది అది కార్లేషన్ ఇక మూడో వాడు ఒకవైపు బ్రహ్మం ఉందని ఒప్పుకుంటున్నాడే కానీ బ్రహ్మములు వేరు జగత్తు వేరు జీవుడు వేరు ఈ వైకుంఠము కైలాసం వాడి కర్మ దేవుడు చూడాల్సింది సరేనా ఇటువంటి వాడు ఏమవుతున్నాడు తశ అటువంటి వాడు కూడాను ద్వైతాన్నే చూస్తున్నాడు గనక సత్యదర్శనం చేసేటువంటి అవకాశం లేదు గనక తయతే అతని వాడికి కూడాను భయమే గలుగుతుంటది కనుక భయాభయ హేతు బ్రహ్మ అస్తి ఇంకేంటి తదభ్య శ్లోకర శ్లోకేనా వక్ష్య టుమారో స్వస్తి ప్రజాభ్య పరి మార్గేణమీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్య సుఖినో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణ సు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య శా dhyanayam bhargo devasya dhi mahim dhiyo yo na prachodayat బ్రహ్మా వరుణీంద్రుద్రమరుత స్తుైస్తవై వేద సాంగపదక్రమోపనిషదై గాయన్ సాగా ధ్యాన తద్గతే మనస పశందిోగిన యశాంతం విదు సురాసురగ దేవాయో గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శ్రృతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాద శంకరం శర సహనావతు సహనోన్నతు సహ వీర్య కరవాహ తేజస్వినీతమస్ కారణరుణ బ్రహ్మా అస్తి అసదేవ ఈమగ్ర ఆసీత్ తనకు లభ్యమయ్యిందో సత్ ఉన్నట్లు యదస్తి సత్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే యదస్తి తత్ ఇక్కడ ఉన్నది ఈ జగత్ ఈ జగత్ ఇలా ఉన్నది అన్నప్పుడు సత్ అంటున్నాం గనక ఇది ఏ కారణం నుండి వచ్చిందో దాన్ని అసత్ అన్నా అంటే ఇప్పుడు మనకు గోచరించేటువంటి జగత్ ఏదో ఇది అగ్రే ప్రాక్ ఉత్పత్తేహే ప్రాక్ సృష్టి ప్రాక్ పూర్వే ఈ రూపంలో లేదు అని అర్థం కనుక అది ఇది వ్యాకృతం అది అవిభక్తం ఇది ప్రవిభక్తం అది అవ్యక్తం ఇది వ్యక్తం కనుక ఈ వ్యక్తమైనటువంటివి నామరూపాలు ఈ నామరూపాలకు ఏదైతే కారణంగా తెలుస్తూ ఉందో ఇది జగత్ కారణం ్రహ్మ్రహ్మ అస్తి బ్రహ్మాస్తి కాబట్టి బ్రహ్మ ఉన్నది అనేటువంటి దాన్ని నిన్న నిర్ణయం చేస్తూ మొదటి కారణం సుకృతంగా చూచాం ఈ సృష్టి ఏదైతే కార్యరూపంలో తెలుస్తూ ఉందో యత్ కార్యం తత్ సుకృతం సృష్టం తత్ సకర్తకం కాబట్టి కార్యరూపంలో గోచరిస్తూ ఉంది గనక ఇది సుకృతం అని అన్నాం కార్యం సృష్టి సృష్టిం ఏదైతే సృష్టించబడిందో ఇక్కడంతా జ్ఞానమే తెలుస్తూ ఉంది గనక సకర్తకం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తయారు చేసి ఉండాలే గాని మరొక విధంగా ఏర్పడేందుకు అవకాశం లేదు కనుక ఇక్కడ ఏ సృష్టిలో ఏ నియతి మనకు గోచరిస్తూ ఉందో దీనిని ఆధారం చేసుకుని నియంతం ఉన్నాడు అనేటువంటి నిర్ణయం చేశాం బ్రహ్మ అస్తి సుకృతం అనేటువంటిది ఇక రెండవది ఇటువంటి బ్రహ్మము ఆనంద స్వరూపము తద్బ్రహ్మ సుకృతం బ్రహ్మ రసవయ రసస్వరూప రసం ఆనంద స్వరూపం ఇది ఎందుకు తెలుస్తూ ఉందంటే ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా ఆనందం మనకు కనిపిస్తూ ఉంది కనుక కార్యంలో ఏది ఉన్నా కూడా ఇది కారణంలో ఉండాలి అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని కారణంలో ఆనందం లేకపోతే ఇక్కడ కార్యంలో ఉండేందుకు అవకాశం లేదు కనుక ఏదైతే మనకు పాజిటివ్ గా ఒక ఆనందం అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామో ఇది అక్కడ ఉండాలి అనేటువంటి దాన్ని అనేక కోణాల్లో నుంచి మనం చూచి రసస్వరూపహ ఆనంద స్వరూప అని నిర్ణయం చేశాం కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మం ఆనంద స్వరూపం బ్రహ్మ అస్థి రెండవ కారణం మూడవది ప్రాణాదిక్రియలు ఇంద్రియాది క్రియలు ఇవన్నీ కూడా జరుగుతూ ఎప్పుడైతే దేహం జడంగా ఉందో ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ కూడా జడమై ఉన్నాయో జడమంటే మరొక దానిమీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉండేటువంటివి గనక ఈ అయహపిండహా మాంసపిండ ఇది ఏదైతే మాంసపిండంగా తెలుస్తూ ఉందో దీని నుంచి ప్రాణనాది క్రియలు జరిగేందుకు అవకాశం లేదు అది జరుగుతూ ఉన్నది అని అంటే మాత్రం చైతన్యం ఉండాలి ఎట్లాగైతే ఒక బల్బు వెలుగుతూ ఉన్నదంటే దాంట్లో విద్యుత్ శక్తి ఉండడం వలన ఏ విధంగా అయితే పెరుగుతూ ఉందో అట్లాగే చైతన్య శక్తి ఉండడం వల్లనే ఈ దేహేంద్రియమనో బుద్ధుల్లో సమస్తమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉండే గనక ప్రాణాధ్యాహ బ్రహ్మ అస్థితి ఇక చివరికి భయ అభయ కారణాలు కాబట్టి భయము అభయము ఈ రెండు కూడాను చూచినప్పుడు విద్వాంసుడికి ఈ ప్రపంచంలో అభయంగా ఉండడం విద్వాంసుడంటే జ్ఞాని ఆప్తకముడు అటువంటి వాడు ఈ ప్రపంచంలో భయరహితుడుగా ఉండడు అంటే భయ కారణాలు ప్రత్యేకించి లేకపోయినా కూడా భయపడుతూ ఉండేటువంటి మనుషులున్నటువంటి సమాజాల అన్ని బాగుంటాయి ఒక్కసారి ఎందుకో లోపల నుంచి భయంగా ఉందండి అంటుంటాడు మనిషి అంటే ఎందుకు ఈ భయం ఉన్నది అని అన్నప్పుడు తన జీవితమే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడి మనిషి ఊహిస్తూ ఉన్నాడు ఏ సమయం ఏం జరుగుతుందో దేహస్థాయిలో గాని లేక తనకుండేటువంటి బాంధవ్యాల్లో గాని లేక ఉన్నవి పోతాయి భయము లేది రావాలనుకున్నవి వస్తాయో రావు అనేటువంటి భయమో ఇటువంటి అనేకమైనటువంటి భయాలతో హృదయాలు కదిలిపోతూ ఉన్నాయి గనక ఈ విధమైనటువంటి సంచలనం కలిగినటువంటి మానవ జీవితంలో ఎన్ని ఉండినా కూడా నిర్భయంగా ఉండేటువంటి వాళ్ళు అభయంగా ఉండేటువంటి వాళ్ళని కొందరు చూసినప్పుడు ఈ అభయ ప్రధానం వీళ్ళకి నుంచి జరుగుతూ ఉంది ఈ అభయస్థితి ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది కనుక అన్ని ఉండి సుఖపడలేకుండా ఈ ప్రపంచంలో ఉండినా ఏదీ లేకపోయినా కూడాను సుఖపడడానికి కారణమేంటి స్వానంద భావే పరితుష్టిమంత పరిత కాబట్టి పూర్ణమైనటువంటి ఆనందాన్ని తనలోనే పొందుతూ ఉన్నారు ఇది అభయస్థితి ఇది పరమాత్మ వల్లనే వాళ్ళకు కలిగింది పరమాత్మ జ్ఞానం కలగడం వల్లనే సత్యం జ్ఞానం అనంతం జ్ఞానేన అభయం ప్రాప్తి ఇలా కాకుండా ఈ బ్రహ్మతత్వం ఎవరికైతే తెలియడం లేదో అటువంటి వాళ్ళు ద్వైతాన్నే ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నారు గనక తన కన్నాన్ని అన్యంగా ఏదైతే చిలుస్తూ ఉందో ద్వితీయ అద్వై భయం భవతి రెండవ వస్తువు ఉంటే భయం కనిపించేటువంటి అవకాశాలున్నాయి ఉదరం అంతరం కురితే తశ్వ భయం భవతి ఉదరం అంతరం కురితే ఏమాత్రం స్వల్పంగా అయినా సరే బ్రహ్మకన్నా కూడా భిన్నంగా అన్యంగా ఎక్కడ ఏది తెలుస్తూ అక్కడ భయం గోచరిస్తూ గనక అజ్ఞాని బ్రహ్మకన్నా తాను అన్యమనుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే బ్రహ్మకన్నా తాను అన్యమనుకుంటున్నాడు ఇది భేదం జీవ బ్రహ్మభేదం మొదట ఎప్పుడైతే జీవ బ్రహ్మ భేదం జరుగుతుందో ఇవి పంచబ్రహములని ఒక భ్రాంతితో ఆగవు ఎప్పుడైతే భగవంతుడి కన్నా నేను వేరుగా ఉన్నాను అనేటువంటి భావన వచ్చిందో ఇది జీవ బ్రహ్మల మధ్య భేదం ఇది మొదటి భేదం ఇది ఇంతటితో ఆగదు రెండవ భేదానికి దారి తీస్తుంది అదేమిటో తెలుసా జీవ జీవ భేదం కాబట్టి నాలాగే ఇంకొకరున్నారు వాళ్ల నుండి నేను వేరుపడి ఉన్నాను కాబట్టి బ్రహ్మ నుండి నేను ఎప్పుడైతే వేరుపడినా భావన ఏర్పడిందో జీవ బ్రహ్మభేదం ఒకటి ఆ తర్వాత జీవ జీవ భేదం కాబట్టి నాకన్నా ఆయన వేరు ఆయన కన్నా ఆయన వేరు కనుక ఆయన కన్నా నేను వేరుగా ఉన్నా నాకన్నా ఆయన వేరుగా ఉన్నాడు కాబట్టి అప్పులి నాకన్నా వేరుగా ఉంది నాకన్నా నాకన్నా వేరుగా ఉంది కాబట్టి దీనివల్ల ఏం వస్తుందో దానివల్ల ఏం జరుగుతుందో ఆయన వల్ల ఏం జరుగుతుందో ఇది జీవ జీవ భేదం జీవ జడ భేదం కాబట్టి జడం ఈ ప్రపంచంలో జడాలు కనపడుతూ కదా మనకు పషాణులు వీటన్నింటిలో కూడా జీవుడికి జడానికి భేదం తెలుస్తుంది ఆ జడాలలో మళ్లీ జడ జడ భేదం కాబట్టి రాయువేరు ఈ చోటు వేరు ఈ చోటు వేరు ఆ వేరు కాబట్టి జడాలన్నీ ఉండినా కూడాను జడాల మధ్య భేదం తెలుస్తుంది కాబట్టి జీవ జీవ భేదం జడ జడ భేదం జీవ జడ భేదం జడ బ్రహ్మభేదం బ్రహ్మ జీవ భేదం పంచభ్రమలు అంటారు వీటిని ఇది ప్రచ పంచభ్రమలంటే ఎక్కడ విన్నారు ఈ పాదం పంచభ్రమలనే ఇదే పంచభ్రమలంటే ఇవి మొట్టమొదట బ్రహ్మ కన్నా నేను వేరుగా ఉన్నాను అనేటువంటి భావన కలిగినప్పుడు జీవ బ్రహ్మభ్రాంతి ఎట్లా జీవుడు బ్రహ్మం వేరుగా ఉన్నాడు ఇది ఎప్పుడైతే వచ్చేసిందో ఇది ఒక్కటి మొదటిది జీవుడు వేరు బ్రహ్మం వేరు సరేనా జీవుడు వేరు జీవుడు వేరు నంబర్ టూ జీవుడు వేరు జడం వేరు నంబర్ త్రీ జడం వేరు జడం వేరు మళ్ళీ జడ జడ భేదం ఆ తర్వాత జడం వేరు మనం వేదాంత సిద్ధాంత నిరుక్తి రేష బ్రహ్మవ జీవ సకలం జగజ్జ అఖండ రూప స్థితి ఏవ మోక్ష బ్రహ్మాద్వితీయ శృతయ ప్రమాణం కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి మూడు ఎగిరిపోతున్నాయి ఇప్పుడు ఐదుగా తెలుస్తూ ఉన్నాయి కానీ ఈ భ్రమలో వాస్తవంగా చూస్తే మూడే ఎందుకని జడము జీవుడు అది జడమేంటంటే జగత్తన్నము జగత్ బ్రహ్మము జీవుడు మూడే కాబట్టి ఈ మూడు వేరే అనుకునేటువంటిది ద్వైతం దాంట్లో కొద్దిగా ఆయనలో అంశం ఏమనుకునేటువంటిది విశిష్ట అద్వైతం లేదు ఉన్నది ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అద్వైతం సత్య సిద్ధాంతం స్వతయ ప్రమాణం దీనికి శృతలే వేదాలే ప్రమాణంగా ఉన్నాయి వేదాంత సిద్ధాంత నిరుక్తిహిరు యేష ఇదే బ్రహ్మవ జీవ సకలం జగచ్చ ఎప్పుడైతే బ్రహ్మవు నుండి ఆవిర్భవించలేదు మట్టి నుంచి వచ్చినటువంటి పాత్రలన్నీ కూడా మట్టి పాత్రలన్నా మట్టి కన్నా ఎట్లాగైతే భిన్నమయ్యేందుకు అవకాశం లేదో యథో వయమాని భూతాన్ని ఝాయంతే ఈ సమస్తమైనటువంటి భూతజాలం అది జీవులైనా సరే జగత్తైనా సరే ఎవరి నుంచి అయితే ఆవిర్భవించాయో తత్ ఆనంద స్వరూప బ్రహ్మ అస్తి దాని నుంచి వచ్చినటువంటి కార్యాలు ఉన్నాయో ఇవి కారణం కన్నా కూడా భిన్నమయ్యేందుకు అవకాశం లేదు అది దర్శించినటువంటి వాడికి అభయం దర్శించలేని వాడికి భయం భేదం వల్లనే భయం అభేదం వల్ల అభయం క్లియర్ ఈ రెండు కాకుండా మధ్యలో ఏంటంటే వైద్యుష్యం కలిగినటువంటి వాడు పాండిత్యం కలిగి ఏ శాస్త్రం వల్ల అయితే ప్రమాణం అని మనం అన్నాము శృతులు మనకు ప్రమాణంగా ఉన్నాయి అని అన్నాము ఈ శృతులనే ప్రమాణంగా తీసుకొని శృత్యార్థాన్ని ఏకవాక్యత వేద తాత్పర్యం శాస్త్రతాత్పర్యం ఏమిటా అనేటువంటి దాన్ని గ్రహించలేనిటువంటి వాడు యథార్థంగా శాస్త్ర తాత్పర్యాన్ని గ్రహించలేని వాడు అక్కడ కూడా ద్వైతాన్నే చూస్తాడు కాబట్టి ద్వైతులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వేదమే ఆధారం విశిష్టాద్వైతులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ప్రమాణం వేదమే పాపం కాకపోతే ఏంటంటే సరైనటువంటి ఏకవాక్యత ఆ శృతి తాత్పర్యమేమిటో సక్రమంగా రాలేకపోవడం వల్ల ఇన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడుతూ తద్వారా ఉదరమంతరం కురితే కొద్దైనా సరే భేదం ఎప్పుడైతే చూస్తూ ఉండడో వైద్యుష్యం ఉండేటువంటి విదూష నిన్న అక్కడ మనం ఆపాం కాబట్టి వైద్యుష్యం ఉండేటువంటి వాడి కూడాను భయం ఉంటూ ఉంది ఎందుకని అభయ దర్శనం అద్వైత దర్శనం జరగడం లేదు గనక సరేనా కాబట్టి ఒక దర్పణం ముందు ఒక మనిషి వెళ్ళి కనుక నిలబడ్డాడు అంటే పెద్ద అర్థం అవుతుంది అనుకోండి ముందు కనుక మనిషి నిలబడితే తన రూపాన్ని చూసుకొని నేను ఇంత అందంగా ఉన్నాను సుందరంగా ఉన్నాను ఆనందంగా అది ఆనందిస్తాడు అదే కనుక కుక్క వెళ్ళి కానీ నిలబడింది అంటే ఏదన్నా జరగచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ వేదాంతంలో కుక్క వెళ్ళి నిలబడిందట నిలబడగానే దానికి కుక్క కనిపించింది అక్కడ ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఇంకో కుక్క జరిపోయింది నేను వచ్చినప్పటికే ఆల్రెడీ అని యాచక యాచకో శత్రువు గనక కుక్క కుక్కే శత్రువు దాన్ని చూచి ఇది మురిగింది ఇది మొరగతా అని అది కూడా మురిగించింది దానికి అనిపించింది ఇది మొరుగుతుందని ఒరి ఉరి అది కూడా మొరుగుతుంది చెప్పి ఇది ఇంకా ఎక్కువ మురిగింది అది కూడా ఇంకా ఎక్కువ మురిగింది ఎందుకంటే ఇక్కడ వాల్యూ పెంచుతుంటే అక్కడ వాల్యూ పెరుగుతుంది కొంతసేపు అయిన తర్వాత అది ఎక్కువ మరుగుతుంది నాకు ఏం ప్రమాదం వాటిల్లుతుందని ఇది ఇక దాన్ని కొట్టేస్తామని చెప్పి వెళ్ళి అద్దం మీద దుమికింది అద్దం పగిలింది దీనికంత రక్తమండలం అయింది ఇది ప్రాణం పోగొట్టుకుంటా ఉంది ఏమీ లేదు కారణమే లేదు నిష్కారణం భయం భవతి ఇందువల్ల తెలుసా ద్వితీయ ద్వై రెండో పక్క దూడడం వల్లనే దానికి భయం అదే తన స్వరూపాన్ని దూచుకున్నాడు అనుకోండి ఆనందంగా అటువంటి వాడు ఆనందించిపోతున్నాడు ఇదే అర్థాన్ని చూచి అంతే ఇంకేమీ లేదు కాబట్టి దర్పణే ముఖ శాస్త్రే ఆత్మదర్శనం ఇది కాబట్టి ఎట్లాగైతే అర్థంలో మనం ముఖాన్ని చూసుకుంటుంటామో శాస్త్రం అనేటువంటి దర్పణంలో మనల్ని మనం చూసుకోవడం కోసమే శాస్త్రం ఉంది అందువక అందువల్ల శృతయ ప్రమాణం ఓకే ఇప్పుడు బ్రహ్మస్థితి అనేటువంటి దాంట్లో నుంచి రసస్వరూప ఆనందం అనేటువంటి విషయాన్ని చూచాం అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో ఏ ఆనందాలైతే మనం పొందుతూ ఉన్నామో అవి ఏవైనా కాని వీటిలో తారతమ్యాలున్నాయనేది కూడా చూచాం ఒకరు పొందేటువంటి ఆనందానికి మరొకరు పొందేటువంటి ఆనందానికి తేడాలున్నాయి తారతమ్యాలున్నాయని చూచాం అయినా ఏ విధమైనటువంటి ఆనందమైనా అక్కడి నుంచి వచ్చేదే గాని ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి ఎక్కడైతే ఆనందం ఉందో ప్రియమైనటువంటి వస్తువులోనే ఆనందం ఉంటది ప్రియమైనటువంటి వస్తువుదో అది ఆత్మే తప్ప రెండవది కాదని చూచాం కాబట్టి లౌకికానందం ఏదైతే ఉందో లౌకికోపి ఆనంద లౌకిక అపి ఆనంద బ్రహ్మానందశైవ మాత్ర బ్రహ్మానందస్య ఏవ మాత్ర లేశం లేశం లేశం కాబట్టి బ్రహ్మానందం అనేటువంటి మహాసాగరంలో నుంచి లేచినటువంటి ఒక చిన్న అల ఒక చిన్న కెరటం ఒక చిన్న బిందువు అది మనం అనుభవిస్తూ ఆనందం ఏదైనా సరే ఓ తలుపు ఓపెన్ చేసినట్టే గేటు ఓపెన్ చేసినట్లే కాబట్టి బ్రహ్మానంద సౌధంలో మనం ప్రవేశించడానికి బ్రహ్మానంద సాగరంలో మనం ప్రవేశించడానికి ఈ లౌకికమైన ఆనందం ఏదైతే ఉందో ఇది లేశమే అయినా కూడాను అదొకటి ఉంది అనే ఇక్కడ తెర తొలుగుతూ ఉంది అసలు ఇదే గనక లేకపోతే ఇక్కడ ఏమి ఆనందమే లేదనుకోండి మనకు అది లేశమో ఎంతో స్వల్పమో అల్పమో అసలే ఆనందం లేకపోతే అసలు ఆనందం కావాలనేటువంటి ఆలోచన మనకు కలిగేందుకు అవకాశం లేదు కొద్ద ఇక్కడ దాని ఛాయలు కదులుతూ ఉండడం వల్ల దీన్ని ఆధారం చేసుకుని పూర్ణమైనటువంటి ఆనందం పూర్ణ ఆనందం పూర్ణహరిత పూర్ణహ పరిపూర్ణ పరితహపూర్ణ నాకు పూర్ణమైన ఆనందం కావాలి అనేటువంటి భావన మన కలుగుతూ ఉంది గనక ఆనందమీమాంస ప్రారంభమవుతా ఉంది ఇది ఆనందమీమాంస అసలు ఏంటి ఆనందం నేను చూచా సో వైసీ ఆనందీమాంస మీమాంస అంటే విచారణ ఎంక్వైరీ కాబట్టి ఆనందం ఏ విధంగా ఉంది దీంట్లో ఎన్ని తారతమ్యాలున్నాయి ఎన్ని భేదాలున్నాయి పూర్ణానందానికి మనం అనుభవించేటువంటి స్వల్పానందానికి అల్పానందానికి తేడాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ప్రారంభం అవుతా ఉంది కాబట్టి ఆ ఆనంద స్వరూపం బ్రహ్మ అస్థి తన వలనే ఇదంతా నడుస్తూ ఉంది ఇది అష్టమానువాకం ప్రధానమైనటువంటి విషయం ఆనందం అయితే మనకి ఇక్కడ ఉందో ఈ ఆనందం ఆ ఆనందం యొక్క స్వరూపమే ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాం సిదిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనుభవిస్తూ ఉన్నాం గనక ఇది అనుభవానందం అది అచ్చా ఏంటి స్వరూపానందం ఎందుకని అది అనుభవించేది కాదు అది అనుభవించారనుకోండి అది అనుభవింపబడింది అంటే నువ్వు అనుభవించే వాడివి క్రియ మళ్లీ మూడు జరిపినవి ద్వైతం వచ్చేసిందని అర్థం అది స్వరూపానందం ఇది అనుభవానందం అనుభవానందంలో ఉన్నది స్వరూపానందమే కాబట్టి అనుభవానందం యొక్క స్థితి దాన్ని నొక్కితే ఎక్కడికి పోతుందంటే రసంలో పోయి పడుతుంది మామిడి కొండ నొక్కినట్టు బాగా మాగైనటువంటి మామిడి పండు నొక్కామనుకోండి ఎట్లాగైతే రసం వచ్చేస్తుంది అంతే ఇప్పుడు కాబట్టి ఎక్కడ మనం స్వల్పమైన అల్పమైన కొద్ది ఆనందం కలిగినా ఈ ఆనందం ఏమిటని ఆలోచన చేస్తే బ్రహ్మానందమే అయి ఉంటుంది ఓకే దీంట్లో ఆనందాల్లో భేదాలేంటి కాబట్టి భీషాస్ భీషోదేతి సూర్య అభయము భయం ఆనందస్వరూపమైనటువంటి బ్రహ్మాస్థి అనే దాన్ని బ్రహ్మాస్థి అనే దాన్ని నిర్ణయం చేస్తూ ఆనందంలోకి తీసుకెళ్తూ ఉండేటువంటి అనువాకం ఇది అందమైన అనువాకం భీషాస్వతే అీషా వాతీస్ అస్మాత్ భీషా వాత వా అస్మాత్ తత్ బ్రహ్మం రసోవయ తత్ ఎందుకు తత్ తెలుసా నిన్న సుకృత తత్ తత్ సుకృతమా కాబట్టి సుకృతమైనటువంటి తత్ ఆ బ్రహ్మం ఉందో రసో వయసహా కాబట్టి రసస్వరూపమైనటువంటి బ్రహ్మం ఉందో అదే ఇక్కడ తత్ అస్మాత్ ఆ బ్రహ్మము నుండి ఆ బ్రహ్మము యొక్క ఆ బ్రహ్మము వలన భిషా భిషా భయనా ఆ భయం భీష అంటే భయం భీషాభయ జగత్ కారణం బ్రహ్మ అస్మాత్ భయన వాత పవతే గాలి వీస్తూ ఉందంటే ఎందుకు వీస్తూ ఉందో తెలుసా ఏదైతే ఈ జగత్కి కారణమయ్యన్నదో ఆ బ్రహ్మ యొక్క భయం వల్లనే వాయువు వీస్తూ ఉంది భీషోదేతి సూర్య సూర్య ఉదతి तस्मा भयेना सूर्य आदि उदति का उदयस्तूना आ भयचेतने ब्रह्म भयचेत वायु वीचल जरूर प्रपंच वीस्तूंदो आ भयचेतनेूर्य उदयू उस्मदेन्द्रश्च अस्मत भीषा అగ్ని ఇంద్ర